ఇది ఇది ఇప్పుడు గురు శిష్యులు ఇరువరు కలిసి కదా ఉపనిషత్ చెబు ఉండారు ఇటువంటి చోట మనం అర్థం చేసుకోవాల్సి వస్తుంది ఇది ప్రార్థన కదూ మాకు యశం గలుగ్గాక కీర్తి గలుగ్గాక బ్రహ్మవర్చస్ కలుగ్గాక ఇది ఇది ప్రార్థన ఎవరు ప్రార్థన చేసేది గురువా గురువు నాకు కీర్తి కావాలి ఆయనేం గురువు సార్ కీర్తి కావాలని కోరుకునేవాడు గురువార్చస్సు బ్రహ్మ జ్ఞానం కావాలనుకునేవాడు గురువా అంటే ఏముంది ఇప్పుడు ఆయన దగ్గర బ్రహ్మ జ్ఞానం ఉందే కాబట్టి ఇది కేవలం శిష్యుడికి సంబంధించింది శిష్యేన ప్రార్థన ఉపపద్యతే శిష్యేన ప్రార్థన ఉపపద్యతే కాబట్టి ఈ రెండు ఎప్పుడైతే మాకు కీర్తి కావాలి మాకు బ్రహ్మ వర్చస్సు కావాలి అడగడం జరిగిందో ఇది శిష్యవచనం ఆశిహి ఇది శిష్యవచనం ఆశీహి కాబట్టి శిష్యుడి యొక్క కోరికది గురువు కాదు ఎందుకని శిష్యుడెందుకు కోరుకుంటున్నాడండి శిష్యశ అకృతార్థత్వాత్ వాడు ఇంకా తరించలేదు గనక కృతార్థుడు కాలేదు గనక శిష్యస్య హి అకృతార్థత్వాత్ ప్రార్థన ఉపపద్యతే నా ఆచార్యస్య ఆచార్యన శిష్యన ప్రార్థన ఉపపద్యతే ఎందుకని అకృతార్థత్వాత్ వాడికా తరించలేదు గనక వాడింకా కృతార్థుడు కాలేదు గనక నాకు యశము కావాలి నాకు కీర్తి కావాలి నాకు బ్రహ్మవర్చస్సు కావాలి అని అనుకుంటూ దాంతో పాటుగా గురువు కూడా కావాలని అడుగుతూ ఉన్నాడు అంతే అంతేగాని ఆచార్యస్య నా ఎందుకని ఆచార్యుడు ఎందుకు కోరుకోడు కృతార్థత్వాడు అయిపోయినాడు గనక ఆప్త కామస్య కాస్పృహ ఆత్మవిధ ఆత్మని తెలుసుకునేటువంటి జ్ఞాని తను పొందవలసింది ఈ ప్రపంచంలో ఏమీ పూర్ణంగా తెలుసు కృతార్థత్వాత్ కనుక ఆచార్యస్య నాచార్య వీడు కోరుకుంటూ ఉన్నాడు శిష్యేన ప్రార్థతే నా ఉప శిష్యేన ప్రార్థన ఉపబని అకృతార్థత్వాత్ ఇది ఇంపార్టెంట్ కాబట్టి ఈ రెండు కూడాను మాకు బ్రహ్మవర్చస్సు కలగాలి నాకు యశస్సు కావాలి అని అనుకుంటూ ఉన్నారట వాళ్ళు అది అనుకోవడం కూడా నాకు అని అనుకుండా నవ్వు ఆవయోహో ఎందుకంటే అయ్యా నీకు సరే కీర్తి ఆయనకి కీర్తి నువ్వు కోరడం నాకే అంటే గురువు ఏమని అనుకుంటాడేమో నేను అది కూడా కాదు అదే అదొకటేమో ఉండొచ్చు గురువు మనసు అయితే ఒకటే కానీ శిష్యుల మనసులు ఎన్నో కాకపోతే ఒకటి ఇంకొకటి ఉంటుంది గురువుకి యశస్సు కావాలంటే ఆయనకి పేరుంటేనే నాకు పేరు ఇది ఒకటి మళ్ళీ ఎందుకని ఆ చెట్టు పేరే చెప్పాలి మళ్ళీ ఎక్కడికన్నా వెళితే గురువు పేరు చెప్పకుండా శోభించేవాళ్ళు వేరే నేననుకుంటా అదేదో జన్మాంతర పుణ్యఫల విశేషం ఉంటే తప్ప ఇప్పుడు రమణ మహర్షి ఎవరైనా నీ గురువు అంటే ఎవరండి సరేనా ఆయన జగద్గురువులా కనపడుతుంది అందుకని ఎవరు రేర్ అట్లా అంటే వాళ్ళకు కూడా గత జన్మంలో ఉండుంటారు గురువులు సేవలు చేసి ఉంటారు లేకపోతే జ్ఞానం వచ్చేందుకు అవకాశం లేదు ఎందుకని గురువు బోధిస్తూ ఉంటేనే జ్ఞానం రానప్పుడు ఏ గురువు బోధించుకుంటే జ్ఞానం వచ్చిందంటే ఎట్లా వచ్చిందని అర్థం కాబట్టి గతంలో ఉంటుంది సుచేనాం శ్రీమతాంగే హే అటువంటి కేసెస్ ఉంటాయి భగవద్గీతలో మనం చూసినట్టుగా అలాంటి వాళ్ళల్లో రేర్గా ఉంటుంది అర్థమవుతుంది కాబట్టి సాధ్యమైనంత వరకు గురువు పేరు చెప్పుకునే జీవించని ఉంటుంది గనక ఆయనకి యశస్సు ఉంటే మాకు కూడా యశస్సు కాబట్టి ఆయన కూడా అవయోహో మా ఇద్దరికి కూడా శిష్యాచార్యయోహో నౌ యశహ బ్రహ్మవర్చస్సు కాబట్టి మాకు కీర్తి రెండు కూడా కలుగుగాక అని ప్రార్థన చేశారట ఇప్పుడు అధా అతహ సగంహితాయా సంహితయా ఇది उपनिषद व्याख्यादे व शिषाध्यान अनाने वीलो सौ यश सह ब्रह्म वर्चस अनगा इन गुर अधात स మొదటి రెండు సహనౌస్రచం ఈ రెండు కూడా శిష్యులు పలికింది అక్కడ శిష్యుల ఉవాచవచ్చు దట్ మీనింగ్ ఎంప్లైడ్ క్లియర్ గా తెలుస్తుంది అది శిష్యులు పలికింది తరువాత అధా అధ అగంహితయా ఉపనిషదం వ్యాఖ్యా సగంహిత సంహిత उपनिषद्याता शास्त्र पद्धति अथा तो ब्रह्म जिज्ञास अथा तो भक्ति व्याख्याश्या अथा तो धर्म जिज्ञास शास्त्र स्टार्ट पद्धति अध अथ इंतजी अध अं अन अध इधानी రెండు అర్థాలు ఇప్పుడు ఎప్పుడు ఏదో జరిగిపోయింది అని అర్థం ఇక్కడ ఈ కాంటెక్స్ట్ లో అధా అంటున్నారంటే అధా అథహ అధ అంటే శిక్షాధ్యాయానంతరం అది శిక్షాధ్యాయం ఏదైతే ఉందో అది పూర్తి అయింది గనక ఇుక్త శిక్షాధ్యాయ కాబట్టి శిక్షాధ్యాయ ఉక్త ఉదిత చెప్పేశానంటున్నాడు గనక అది అయిపోయింది గనక అధ అధ అనంతరం శిక్షనంతరం శిక్షనంతరం కాబట్టి శిక్ష అధ్యయనం అయిపోయింది దాని తరువాత ఇదానిప్పుడు అతహి అతహ ఈ కారణం చేత ఈ కారణం చేత ఉపనిషదం వ్యాఖ్యాశ్యామ ఇప్పుడు చెప్పుబోతూ ఉండడు ఇదేంటో తెలుసా అంత ఉపాసనలు ఇప్పుడు ధ్యానాలు మీకు ఉపాసన స్టార్ట్ అయిపోతా ధ్యానం చక్కటి ధ్యానాలు చాలా ధ్యానాలు ఇప్పుడు చెప్తాడు ఒకటి కాదు రెండు కాదు రకరకాలైన ధ్యానాలు ఎవరికి ఏది ఇష్టమో అది చేసుకోవచ్చు అటువంటి ధ్యానాలు చెప్పబోతూ ఉన్నాడు కాబట్టి ఉపాసన ప్రారంభం చేయబోతూ ఉన్నాడు కనుక అత ఈ కారణం చేత ఉపాసన ఏ కారణం చేతండి ప్రారంభకులైనటువంటి వాళ్ళకి ఎవరైతే ప్రారంభంలోనే ఉండారో వాళ్లకి అర్థ ప్రధానత్వాత్ కేవలం అర్థానికి సంబంధించింది కనుక భావ ప్రధానమైంది గనక జ్ఞాన అది అందిస్తే అర్థం చేసుకోలేరు ప్రారంభకులు గనక జ్ఞాన విషయాన్ని పట్టుకోలేరు కాబట్టి ప్రారంభకులైనటువంటి సాధకులు అర్థ విషయములో శక్తి కలిగి ఉండరు గనక శబ్ద విషయంలో వాళ్ళని నిష్ణాతులు చేయడం అర్థమవుతుంది ఇది ఉపాసన ఏమి లేదు మీకు కన్ఫ్యూషన్ ఉందే మనం చూచాం కదా ఆనందవల్లి భృగువల్లికి వెళ్లాలంటే శిక్షావల్లి కావాలని కాబట్టి కర్మకాండల నిష్ణాతులం అయితేనే దాంట్లోకి వెళ్ళగలుగుతూ ఎందుకని అంతఃకరణ శుద్ధి ఇంకో పదం చెప్పండి నైశ్చల్యం ఈ రెండు జరగాలి కాదు ఈ రెండు జరగడానికి ఇప్పుడు కాబట్టి సరాసరి ఆనందవల్లి ఎత్తుకొని భృగువల్లి ఎత్తుకొని చెబితే అర్థం చేసుకునేరు గనక అటువంటి శక్తి ఉండదు గనక ఎందుకని గ్రంథంలో ఉండేటువంటి అర్థ ప్రధానం అది కాబట్టి దాన్ని అర్థం చేసుకునేటువంటి అవకాశం ఉండకపోవచ్చు గ్రంథ భావితా బుద్ధి గ్రంథ భావితా బుద్ధి నశక్యతే కాబట్టి అర్థ జ్ఞాన ప్రధానత్వా ఉపనిషద అటువంటి ఉపనిషత్తు యొక్క జ్ఞానాన్ని అందుకునేటువంటి శక్తి లేకపోవచ్చు గ్రంథ భావితా బుద్ధి నశక్యతే కాబట్టి అందుకోలేని వాడికి అర్హత లేనిటువంటి వాడికి అర్హత కల్పించడమే కర్మకాండ యొక్క ఉద్దేశం గనక ఉపాసనలో ప్రారంభం చేస్తూ ఉన్నాడు అది ఇంకేమి లేదు అధాతనిషదం వ్యాఖ్యా అధ శిక్షాధ్యాయం అయిపోయిన తర్వాత అధ అనంతరం ఇదానీ అతహ ఈ కారణం చేత ఎందుకని గ్రంథంలో ఉండేటువంటి ఉపనిషత్తులో ఉండేటువంటి జ్ఞానాన్ని అందుకునేటువంటి శక్తి ప్రారంభకులకు ఉండదు గనక మొట్టమొదట అర్థప్రధానంగా పోకుండా శబ్ద ప్రధానంగా వస్తున్నాం ఉపనిషత్తు వాళ్ళకు ఉపాసనలు నేర్పించి ధ్యానం నేర్పించి వాళ్ల మనస్సు శుద్ధి అయిన తర్వాత అంతఃకరణ నైశ్వల్యం వచ్చిన తర్వాత అంతఃకరణ శుద్ధి వచ్చిన తర్వాత అర్ధ కూడాను అందించబోతాం తర్వాత కాబట్టి ఉపనిషదం వ్యాఖ్యాశిమం తా సాహాసం హిత్యాతే అది పంచస్వధిణు పంచసు అధికరణేషు పంచస్వధి అధికరణేషు ఆశ్రయ జ్ఞాన విషయ కాబట్టి ఇప్పుడు ఆ జ్ఞానాన్ని పొందడానికి ఉపాసనలు ఏవైతే చెయ్యాలనుకుంటూ ఉన్నారో ఆశ్రయ స్థానాలు ఉండాలి కదా దేని మీద ఉపాసన చెయ్యాలి ప్రారంభకులు నిర్గుణ ధ్యానం ఎట్లా చేయగలరు ఏదో ఒక ఉపాసన ఉండాలి ఆ ఉపాసన కోసమే ఆలంబనం శివతత్వం మీద నువ్వు ధ్యానం చేయలేవు శివతత్వం మీద నువ్వు ధ్యానం చేయలేవు గనక నిర్గుణ పరబ్రహ్మైనటువంటి శివతత్వం మీద నీకు శివలింగం ఆ శివలింగం అండి ఏంటి మూర్తి మూర్తి ఎందుకు ప్రతీకోపాసన ఒక ప్రతిమ ఎందుకు నీకు ఒక ప్రతీకం ఎందుకు నీకు ఆలంబనం కావాలి ఆధారం కావాలి కాబట్టి కుంటివాడు ఏ విధంగా అయితే ఒక కరణ ఆధారంగా తీసుకుని కదిలిపోతూ ఉంటాడో అట్లాగే సర్వత్రా నిండి నిబిడీకృతమైనటువంటి పరమాత్మని ధ్యానం చేసే శక్తి నిర్గుణ ధ్యానం చేసే శక్తి ప్రారంభకులైనటువంటి సాధకులకు ఉండదు గనక ఒక ఆలంబనం ఉండాలి ఆలంబనం లేకుండా చేసే అవకాశం లేదు అందువల్ల సగుణ ధ్యానం వచ్చింది సగుణ ధ్యానం వచ్చినప్పుడు ఇప్పుడు శివలింగం శివలింగం రూపం కనపడుతుంది కదా నీకు సాకారం నిరాకారం కాదు సాకారం కనపడుతుంది దాని మీద నువ్వు ధ్యానం చేస్తూ ఉన్నావు ఇది ఇది ఆలంబనం ఇది ఆలంబనం అయితే సాలగ్రామం విష్ణు ధ్యాయత్ సాలగ్రామంలో మనం విష్ణువు ధ్యానిస్తూ ఉన్నాం ఎందుకని అలాగే ఒక పసుపు ముద్ద తయారు చేసి అస్మిన్ బింబే మహాగణపతి ఆవాహయామి నువ్వు పూజ చేసేది గణపతికి కానీ అక్కడ నువ్వు పెట్టుకున్నది పసుపు ముద్ద ఈ పసుపు ముద్ద ఏదైతే నువ్వు అక్కడ పెట్టుకుని ఉన్నావో అది గణపతికి ప్రతిమది కనపడుతుంది రూపం ఆయన యొక్క రూపమే తప్పు ఇది ఉపాసన ఉపాసన అంటేనే ఏంటంటే లేని లక్షణాన్ని ఆరోపించడమే ఉపాసనలో ఉండే గొప్ప విషయం నికృష్ట వస్తుని ఉత్కృష్ట దృష్టి ఇది విషయం ఇంకేం లేదు నికృష్ట వస్తుని ఉత్కృష్ట దృష్టి ఉత్కృష్టమైనటువంటి ఒక విషయాన్ని అల్పమైనటువంటి దాంట్లో తీసుకెళ్లి చొప్పించి చూడ్డం ఆరోపితం అది ఆరోపించడం కాబట్టి మా గణపతి ఎంత ఆయన్ని తీసుకొచ్చి నువ్వు ఇక్కడ పెట్టేది ఒక కలిశంలో నువ్వు నీళ్లు పోసి గంగ ఎంత హిమాలయాల దగ్గర నుంచి బే ఆఫ్ బెంగాల్లో కలిసిపోయేంత వరకు గంగానది ఎంత నువ్వు ఒక కలిశం పెట్టేది దానికి చుట్టూ मविड जुटेद पूल दंड जुटे इंक प्रतिष्ठी इपड़ अश्विन जले चुम गंगा जल तप गंगे चाल गंगे चमने चेवा गोदावरी सरस्वती नर्मद सिंधु कावेरी असल मन देश इन प्राबी सिंधु नर्मदे सिंधु कावेरी अश्विन जले सनिधि మీరందరూ వచ్చి ఉండండి ఇక్కడ ఈ కలిశంలో ఉంటారు లేకపోతే ఎందుకని ఉంటారు గనకనే నీ సంకల్పంతో ఆరోపిస్తూ ఉన్నావు సంకల్పేన సంకల్పేన ఆరోపహ అందువల్ల ఇప్పుడు ఆ కలిశాన్ని పెట్టి ఆ కలిశానికి పూజ చేస్తూ ఎందుకని గంగ పవిత్రమైనటువంటి గంగ పావన గంగ లేకపోతే నువ్వెందుకు పూజ చేస్తావు నువ్వెందుకు పూలమాల వేస్తావు నువ్వెందుకు హారతి ఇస్తావు నువ్వెందుకు నైవేద్యం పెడతావు గంగా మాతగా నువ్వు మరి గంగా ఎంత ఇదంతా పైగా మనింట్లో నీళ్లు ఇక్కడేదా మంజీరా మంజీరా వాటర్ పర్వాలేదు గంగగా మారిపోతుంది నీ భావం నీ భావంలో గంగగా మారుతుంది సంకల్పన ఆరోప అర్థమవుతుంది మంచిర వాటలే కానీ గంగ నీ భావం భావశుద్ధి భావగ్రాహి జనార్దన నీ భావాన్ని గ్రహించేవుడు పరమాత్మ ఆ ఉద్దేశంతో నువ్వు చేస్తూ ఉన్నావు అర్థమవుతుంది కాబట్టి నికృష్ట వస్తువుని ఉత్కృష్ట దృష్టి ఇది ఉపాసన అంటే ఏ వస్తువైనా అంతే కాబట్టి ఇప్పుడు ఆ రోజుల్లో ఇప్పుడంటే మనకు రామకృష్ణ దేవతారాలు ఉన్నాయి పురాణ కాలం వచ్చిన తర్వాత ఇప్పుడు త్రేతాయుగం నుంచి మనకు ఆ బాధ అంతకుముందు ఉన్న వాళ్ళకుండుంటుంది మనకు బ్రహ్మాండం ధ్యానం చేయడానికి మనకేంది చుడు ఎంత మంజులమైన రూపము పాప అంతకుముందు వాళ్ళకి లేదు ద్వాపరయుగం ముందు వాళ్ళకి దొరకనే లేదు ఆ రూపం దొరకలేదు కృష్ణ రూపం ఎందుకంటే రాలేదు కనుక స్వామి అంతకుముందు రాముడి రూపం దొరకలేదు వాళ్ళకి కనుక అప్పట్లో వేదకాలంలో రామకృష్ణ దేవతారాలు కూడా రాలేదు కనుక అప్పుడు ధ్యానాలు చేశారు చూసారా దేని మీద చేయాలి నిర్గుణ ప్రబల మీద చేయాలి కాని ఇక్కడ ఉండేది ప్రారంభ సాధకులు అందువల్ల ఏవి కనిపిస్తే వాటిని వదలకుండా ధ్యానం చేసేసారు అది ఆ గురువులు చెప్తూ ఉన్నారు ఐదు ఉపాసనలు పంచస్వధికరణేషు పంచసు అధికరణేషు ఆశ్రయసు జ్ఞాన విషయూ ఇపాసనకి ఐదు విధాలైనటువంటి విషయాలు చెప్తూ ఉన్నారు ఇక్కడ ఏమిటో తెలుసా నంబర్ వన్ అధిలోకం టూ అధి జ్యోతిషం అది అక్కడ మీరు ప్రతిదింది మూడు అధి విద్య అధి విద్యం నాలుగు అధిప్రజం ఐదు అధ్యాత్మం తా మహాసంహిత ఇవన్నీ కూడాను మహాసగంహిత గొప్ప సంహితలు గొప్ప ఉపాసనలు ఇవన్నీ ఇలాచక్షతే ఆచక్షతే వేద విద ప్రవదతి ఆ చక్షతే ఇలా చెప్తూ ఉండరు ఎవరు వేద విధహ వేదాన్ని తెలిసినటువంటి వాళ్ళు వేద కథయంతి ప్రవదంతి వీటిని విధంగా చెప్తూ ఉండరు ఇది చక్షతే ఇది కథయంతి ఇలా చెప్తూ ఉండరు ఏమని నాయన ఐదు ఉపాసనలు నీకు చెప్తాం ఇప్పుడు మొదట ఇప్పుడు ఇంకా దీంట్లో ఈ అనువాకంలో ఐదు ఉపాసనలు ఏంటో తెలిసది అధిలోకం అధి జ్యోతిషం అధి విద్య అది ప్రజ అధ్యాత్మం సరేనా ఈ ఐదు సో ఇప్పుడు ఏంటి స్వామిజీవి మీరు ధ్యానం చేయడానికి ఈ మంత్రాలు సరేనా ఇది సంధి బాగా అర్థం చేసుకోండి ఎందుకనంటే ఉదాహరణ చెప్తా ఉంటాడు అథాది లోకం అథ అధిలోకం ఇప్పుడు ఐదు కదా అధిలోకం అది జ్యోతిషం అది విద్య అది ప్రజ అధ్యాత్మం ఐదు కదా ఇప్పుడు ఒక్క కూడా తీసుకొని చెప్తున్నాడు మీకు అధిలోకం మీద ఏ విధంగా ఉపాసన ఎట్లా ధ్యానం చేయాలి అనేది దీనికి ముందుగా ఒక్క విషయం మీరు తెలుసుకుంటే మంచిదే ఎందుకంటే ఇదిగో అధా ఇప్పుడు అధిలోకం ఏదైతే మనకు కనిపిస్తూ ఈ లోకం దీన్నే పరమాత్మ స్వరూపంగా ధ్యానం చేయడం కదా విరాడ్రూప ధ్యానం చెప్పకుండానే విశ్వరూప ధ్యానం తమస్సార్ చూడండి పృథివీ పూర్వరూపం దే ఉత్తర రూపం ఆకాశ సంధి వాయు సంధానం ఇది అధిలోకం ఇది ఉపాసన ఈ అధిలోకం ఏదైతే మనకు కనిపిస్తూ ఉందో ఇతి దర్శనంక్తం కనపడుతూ ఉంది ఇతి దర్శనం మన కళ్ల కనపడుతూ ఉంది ఎక్కడో కాదు ఎక్కడికో వెళ్లాల్సినటువంటి అవసరం లేదు మన కళ్ల కనపడుతూ ఉంది అధిలోకం ఇది సంధిలో సంధిలో sandhi సంధి అని ఎందుకు అనాల్సి వస్తుందంటే ఇక్కడ అధ్యయనం చేసే పిల్లలు వ్యాకరణం నేర్చుకుని ఉండరు నేర్చుకుని ఉండారా లేదు అయిపోయింది కదా శిక్షాధ్యాయం సేక్షాధ్యాయ ఇదంతా సమన్వయం కార్లేషన్ అయిపోయింది చెప్పేశాడు గురువు కాబట్టి వాళ్ళకి వ్యాకరణం తెలుసు శుభ్రంగా తెలుసు కాబట్టి సంధి తెలుసు సంధి పరిచ్ఛేదని తెలుసు సమాసం అంటే ఏంటో తెలుసు అన్ని తెలుసు ఈ సంధి వాళ్ళకి తెలిసిన దాన్ని ఎప్పుడు కూడా ఉపాసన ఎట్లా ఉండాలంటే తెలిసిన దాని మీదనే ఉపాసన చేయాలి కానీ తెలియని దాని మీద ఉపాసన చెప్తే ఇప్పుడు నేను జింబర గండరడి చిన్ దీని మీద మీరు ధ్యానం చేయండి ఏంటి స్వామి డింబర గంబర జంబర జిన్ దీని పేరు ట్రాన్సెండెంటల్ మెడిటేషన్ దీని పేరేంటి ట్రాన్సెండెంటల్ మెడిటేషన్ అది అర్థమవుతుంది అంటే అర్థం కాని పదం మీద ధ్యానం చేయడం ఇది ఎక్కడా లేదు ప్రపంచంలో ఎక్కడా లేనిది అంతటా ఉంది ఇప్పుడు ఇది కలియుగం అంటారు ఏంటి ఈ ధ్యాన ప్రక్రియలు ఎక్కడో నాకు అసలు అర్థమే కాదు ఏదో ఒక సౌండ్ ఇచ్చేసి దాని మీద ధ్యానం చేయమంటే సౌండ్ మీద ధ్యానం చేసేది ఏంది నేనే గేదె గేదెటయ్యా గేదెక సౌండ్స్ నాకు అక్షరాలు ఉన్నాయి కదా అర్థం లేకుండా భావం లేకుండా ఏంటి ధ్యానం దాని పేరు అతీంద్రియ ధ్యానం ట్రాన్సెండెంట మెడిటేషన్ ఇప్పుడు ఇది అది కాదు ఇది అందువల్ల వాళ్ళకి వ్యాకరణం తెలుసు గనక సంధి సంధి అంటే ఏంటి చెప్పండి రెండు పదాల కలియక సంధి మళ్ళీ ఇప్పుడు నేను సెకండ్ ఫార్మ్ థర్డ్ ఫార్మ్కి వచ్చి టీచ్ చేయాలి ఇప్పుడు సంధి అంటే రెండు పదాల ఎక్కడైతే కలుస్తాయో అది సంధి అంటే పదాంతము పదాది పదాంతములో ఉండే అక్షరము పదాదిలో ఉండేటువంటి అక్షరము రెండు ఏకం కావడము సంధి అది త్రిక సంధి అయినా తిక్క సంధి అయినా అర్థమైతే ఏ సంధి అయినా సరే సంధి అని అంటే ఒక పదములో పదాంతంలో ఉండే అక్షరం ఇంకొక పదములో పదాదిలో ఉండేటువంటి అక్షరం ఆ రెండు ఏకమైతే సంధి మర్చిపోయినారా